ఓకే బ్రీ ప్రార్థన చేస్తాం సూత్రం ప్రభా పరిషుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తివంతుడా నీకు వందాలిసయ్య అబ్రహామి శాఖ యాకోబ్ల గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం గల తండ్రి నీకే వందాలిసయ్య ఈ ఘర్షణ కాలం అంత నన్ను సురక్షితంగా కాపాడి మమ్మల్ని అందరినీ ప్రభా సజీలకు నిలబెట్టుకునేందుకే నీకు వందాలేసయ్య నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు శ్రోతలు అర్పించుకున్నాం తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం ఈ యొక్క యుగంలో నీకే కలుగునిగా కాహాలలు ఇయన తండ్రి ఈ యొక్క మధ్య కాల సమయంలో ప్రభావ మీ మీ దానిష్టకు మీ మీరు మాత్రం మాట్లాడండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం దయచండి ప్రభావ మా జీవితాలు సరి చేయని ప్రభావ మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధిలో నడిపించండి మీరు ఎంతో పరిశుద్ధులనైనా మీకు పరిశుద్ధి కలిగి ఉండాలా ప్రతి దశలో మీకు విధేత చూపిస్తూ ప్రభా నేను భయంతోనే వణుకుతోనే మేము జీవించే బిడ్డగా మమ్మల్ని తయారు చేయండి అయినా గొప్పదేవా భయంకేమైనా శ్రమల కాలంలో ఉంటుందిగా ప్రభావ మా పిలుపు మా ఏర్పాటు మేము నిశ్చయం చేస్తూ మరీ దేని విషయంలో మేము తప్పిపోకుండా ప్రభావ మీ వాక్యం పట్ల మేము ఆసక్తి కలిగి ప్రవా పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తూ అనేకులు మీ చెంత నడిపించాలా తండ్రి అలాంటి సేవా చేతులకు మమ్మల్ని అందరూ నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రవా ఈ ఆరాధన మీరే ఆధిపత్యం నడిపించి పరిశుధాత్మ అభిషేకంతో మమ్మల్ని అందరినీ నడిపించి నామానికి మేము తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ బ్రదర్ ఫైజ్ రావ్ థ్యాంక్ యూ బ్రదర్ ఫ్రైజరాజ్ మనోజ్ బ్రదర్ ఒక పాట పాడండి బ్రదర్ పలించినచో మహిమా కలుగును త్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యులయుండెదరు ఈ రీతిగా పాలించినచో శిష్యులయుండెదరు నీరు కట్టినా తోట నీటి ఊటావాలే ఉండేదరు నీరు కట్టినా తోటవలే నీటి ఊటావాలే నుండేదరు క్షామాములు తృప్తినిచ్చి క్షేమముగా మిము నడిపించును ప్రభువు క్షామాములు తృప్తినిచ్చి శేమముగా మిమ్ము నడిపించును ప్రభువు బలపరచును మీ ఎముకలను బలపరచును మీ ఎము కలను అధికముగా ఫాలించుడి అధికముగా పాలించుడి మీరు బహుగా మహిమ కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవాహింప చేయు ప్రభువు చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవాహింప చేయు ప్రభు ఎండియున్నా నేలా నెల్లా నీటి బొగ్గలుగా చేయువాడు ఎండియున్నా నేలా నెల్లా నీటి బొగ్గలుగా చేయువాడు మన ప్రభువైనాసు నందు మన ప్రభువైనా ందు అధికముగా ఫలించుడి అధికముగా ఫాలించుడి మీరు బహుగా ఫాలించినచు మహిమా కలుగును త్రికి ఈ రీతిగా ఫలించినచూ శిష్యులైయుండెదారు వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరిం పాచేయు తన శాంతిని వడిగా ప్రవహించు నదిని బోలీ విస్తారిం పాచేయుతన శాంతిని ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమీ వచ్చు వరకు మోయువాడు ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమి వచ్చు వరకు మోయువాడు మన ప్రభువైనా ఏసునందు మన ప్రభువైనా ఏసునందు అధికముగా ఫలించుడి అధికముగా పాలించుడి మీరు బహుగా ఫాలించినచూ మహిమా కలుగును త్రికి ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు పాడేదరు మూగావారు గంతులు వేసేదారు కుంటి వారు పాడేదరు మోగవారు గంతులు వేసెదరు కొంటివారు పొగడేదారు ప్రజలె ప్రభుని ఆచర్య కార్యములను పొగడేదారు ప్రజలూ ప్రభుని ఆచర్య కార్యములాను మహిమా ఘనత చెల్లించుచూ మహిమా ఘనత చెల్లించుచు హల్లేలు యా పాడేదారు హల్లేలు యా పాడేదారు మీరు బహుగా పాలించినచూ మీరు బహుగా పాలించినచూ మహిమా కలుగును తికి ఈ రీతిగా ఫలించి నచో శిష్యులైండెదరు ఈ రీతిగా ఫలించి నచో శిష్యులైండీ ప్రభు అయిన ఏసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా శుభవందనాములు ఈ మధ్యాహ్న కాల దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఈ అవకాశాన్ని ఇచ్చిన రవి బ్రదర్ కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడా కనికరం గల తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి న్యాయాధిపతి నా తండ్రి నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా నువ్వు కాచి కాపడ్ని నీ కృపలో భద్రపరుచుకున్నావు దివారాత్రంలో కంటి పాప కాచి కాపాడి దినంకు నీకు నూతన కృప ఇచ్చి ఈ మధ్యాహ్న కాల నీ స్వరాన్ని వినబోయే ధన్యత యోగ్యులుగా భాగ్యులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమా ఘనత ప్రభావములు తండ్రి ఎస్ఐ నీకే యుగ యుగములు కలుగునుగాక ఇదిగో ప్రభాని యొక్క వాక్యాన్ని ధ్యానించబోచుండగా నీవే నీ స్వరంధార మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాన్ తండ్రి ఆ మేన్ ఆ మేన్ మనం వాక్యాలోకి వెళ్దాము మత్తాయి సువార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో చదువుతున్నాను మత్తాయి సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఇక్కడ ఏముందంటే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక నా తండ్రి చిత్త చేయువాడే ప్రవేశించును ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి అంటే ఆయన నామంలో ప్రార్థించే ప్రతి చూడండి పరలోక రాజ్యంలో ప్రవేశింపడు ఎందుకు ప్రవేశ పరలోక రాజ్యంలో ప్రవేశింపడంటే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును కాబట్టి ప్రార్థించినంత మాత్రాన మనం ఆయన పరలోక రాజ్యంలో ఉండము వాక్యాన్ని ప్రకటించినంత మాత్రాన మనం ఆయన పరలోక రాజ్యంలో ఉండము ఆయన పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే ఆయన చిత్త ప్రకారం నువ్వు ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవాలా ఆయన చిత్త ప్రకారము మనము జీవించాలా వాళ్ళే ఆ పర్వ రాజ్యంలో తండ్రితో ఉంటారంట సో మనకు ఆయన చిత్తం ఏమిటి చూడండి ఆయన చిత్తం ఏమిటంటే మనము ఇప్పుడు ఒకటో దశల ఎన్నికలకు రాసిన పత్రిక ఒకటో దశలో ఎన్నికలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఇక్కడ ఉంది మూడో వచ్చినము ఇక్కడ ఏముందంటే ఒకటో దశలోనేకులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఏముందంటే మీరు పరిశుద్ధు లగుటయే అనగా మీరు జారత్వమును దూరముగా ఉండుటయే దేవుని చిత్తము చూడండి పరిశుద్ధు నువ్వు పరిశుద్ధులు ఆయన ఈ లోకంలో జన్మించిండు ఆయన శ్రీ శ్రమను మోసిండు రక్తాన్ని చెందించండు ఎందుకు ఆయన నితో ఆయనతో నువ్వు ఉండాలనే కాబట్టే చూడండి పరిశుద్ధులగుటయే ఒకసారి నువ్వు పాపములను ఒప్పుకొని రక్షణ పొంది మారు మనసు పొంది ఆయన వాక్యానుసారంగా జీవించకుండా ఆయన వాక్యం ప్రకారం నీ హృదయంలో ఉండకుండా దాన్ని ప్రకారంగా జీవించకపోతే పరిశుద్ధత ఎట్లా వస్తుంది నీ పిలుపుని కూడా నువ్వు మర్చిపోయినట్టదా కాబట్టే చాలా మంది వాళ్ళ పూర్వము కలిగిన పాపలకి ఆ గుడ్డితనం నుంచి దానికన్నా దూరదృష్టి వాళ్ళు ఎట్లా అవుతారంటే ఆయన వాక్యం లేకనే చూడండి హృదయం అంతా కాఠిన్యంతో నింపుకొని ఆ లోకా లోకానుసారుగా జీవిస్తూ లోకానుసారంగా నువ్వు నడుచుకుంటూ లోకస్తులాగా వీటి మీద నువ్వు ఆశ పెట్టుకొని నీ ప్రాయాసము నీ భారం దానిని నింపుకొని చూడండి దేవుని వాక్యానికి కూడా మనము మన హృదయంలో లేదు ఎందుకు చెప్తున్నానంటే ప్రభువా ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నీలో పరిశుద్ధత లేదు చూడండి పరిశుద్ధత నీలో ఉండాలని ఆయన ఈ లోకంలోకి జన్మించిండు ఆయన రక్తాన్ని చిందించండు ఆయన మరణించిండు నిన్ను పరిశుద్ధ ఆ మరణంలో పునాది ఆ మరణంలో నువ్వు సమాధి అయిన లేచిన కానీ నువ్వు ఈ దినం మనము ఆ పరిశుద్ధత మనం కలిగి ఉన్నామా చూడండి ఒకసారి రక్షింపబడిన నువ్వు ఒకసారి ఆయన నీ కోసం మరణించిన నీవు నువ్వు పరిశుద్ధపరిచిన నువ్వు మనము ఎట్లా జీవిస్తున్నాం పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రార్థించి ప్రభువా ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తే నువ్వు పరలోక రాజ్యంలో ఉండవు పరిశుద్ధులుగా ఉండాలా చూడండి పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమును దూరముగా ఉండుటయే దేవుని చిత్తము ఎందుకు చెప్తున్నానంటే ఆత్మ శరీరము చూడండి శరీర క్రియలు జారత్వము జాగత్వము ధనాపేక్ష దురాశ చూడండి లోకమంతా ఇవి శరీర క్రియలు ఆత్మఫలమేమో ప్రేమ మంచితనము సమాధానము ఇవి దీనికి దీనికి ఒకదానికి విరోధముగా ఉంటది ఇవి రెండు ఒకటి ఎప్పుడు కావు నువ్వు శరీరాన్ని ప్రేమిస్తే నువ్వు ఆత్మలో అభివృద్ధి పొందలేవు నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవుని జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందలేవు ఎందుకంటే నీ ధనం ఎక్కడుంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది అంటే నువ్వు ధనాన్ని ప్రేమిస్తే నీ హృదయం అంతా దాని మీద వ్యామోహం ఉంటుంది నువ్వు లోకాన్ని ప్రేమిస్తే నీ హృదయం అంతా లోకంలో ఉంటుంది అదే నువ్వు తండ్రిని ప్రేమిస్తే ఆయన వాక్యము నీలో ఉంటుంది నువ్వు జీవజలములాగా ఊటలాగా అవుతావు అందుకే దేవుని వాక్యాన్ని వాక్యం వినటం వలనే మనకి విశ్వాసం వాక్యం మన హృదయంలో ఉంటేనే మనకి పరిశుద్ధత ఎందుకంటే మనం ఎట్లా జీవిస్తున్నాము ఎట్లా నడుచుకుంటున్నాము చూడండి ఆ ముద్రలో మనం ముద్రింపబడాలంటే నువ్వు పరిశుద్ధత కలిగితేనే ఆ లక్ష మంది గుంపులో నిన్ను దేవుడు ముద్రించుకోగలడు పరిశుద్ధత లేకుండా ఆ ముద్రలో నువ్వు ముద్రించుకోబడము అది అసాధ్యము కాబట్టి మనం ఇప్పుడైనా ఆయన రాకడకు అతి దగ్గరగా ఉన్నా మనము పరిశుద్ధత కలిగి జీవించాలా నువ్వు నిన్ను పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా ఎక్కడ దప్పిపోతున్నావని ఎక్కడ చిక్కబడిపోతున్నావు ఎక్కడ శోధనలో లొంగిపోయినావు ఎక్కడ నువ్వు దేవునికి దూరమైనావో నీ జీవితాన్ని మనం పరిశీలించుకోకపోతే మనం పరీక్షించుకోకపోతే మనం ఇంకా ఈ లోకస్తుల్లాగా నెమ్మదిగా ఉందని నువ్వు జీవిస్తే ఒక్కసారిగా ఆయన ఉప్పెన ఆయన దొంగ వలె వస్తాడు కాబట్టి ఆ దినము ఆ గడియ నువ్వు ఎక్కడికి పరిగెత్తినా చూడండి మనం మోసపోతాం చూడండి మీరు పరిశుద్ధులగుటయ్యే ఆయన చిత్తము నువ్వు పరిశుద్ధులు అవ్వాలనే కదా ఆయన ఈ లోకంలోకి జన్మించింది ఆయన శ్రీలువస్త్రమని ఇవన్నీ ఎందుకు నిన్ను పరిశుద్ధ పరచడానికే ఎందుకంటే నువ్వు పరిశుద్ధ పరచపోతే ఆయన ఉండే స్థలము పరిశుద్ధమైన స్థలము ఆ స్థలంలో ఉండాలంటే నువ్వు పరిశుద్ధ మోసే నువ్వు చెప్పులు విడుము అంటే ఆ చెప్పులు విడిచిండంటే మోషే అప్పుడు పరిశుద్ధపరచబడి మోషే కాబట్టి ఆయన స్థలంలో ను ఉండాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలా నువ్వు పరిశుద్ధత కలిగి నడవాలా నీ జీవితము పరిశుద్ధత కలిగి ఉండాలా నీ నడవడిక నీ చూపులు నీ తలంపులు నీ మాట్లాడే ప్రతిది నీ ప్రతి అవయము ఎట్లా ఉండాలా పరిశుద్ధత కలిగి ఉండాలా అప్పుడే నువా ఆ నక్ష నలభై మంది గుంపులో నిన్ను దేవుడు ముద్రించుకుంటాడు నువ్వు ఈ పరిశుద్ధత కలిగి లేకుండా అవిధేయత కలిగి ఉంటే నిన్ను మనల్ని ముద్రించుకోవడం అది అసాధ్యమే నువ్వు ప్రార్థించినా కానీ ఆయన చిత్త నువ్వు చేయలేదు కదా కానీ నువ్వు ప్రార్థిస్తున్నావు ఎందుకు చూడండి నాలుగో వచనం ఏముంది మీలో ప్రతి దేవుని ఎరుగని అన్ని జనుల వల్లే కామాభిలాష పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లా కాపాడుకొనవలనో అది ఎరుగ ఉండుటయే దేవుని చిత్తము నువ్వు పరిశుద్ధం అవ్వడానికే నీ ఆయన ఈ లోకానికి వచ్చిండు నిన్ను పరిశుద్ధ నువ్వు పరిశుద్ధ నువ్వు ఒకసారి రక్షణ పొందిన మనము బాప్తీసంలో ఆయన శరీరంలో ఆయన మరణంలో పాల్గొందిన మనము ఈ దినము పరిశుద్ధత లేకపోతే చూడండి మనం ఎట్లా ఆయనలో ఆ పరిశుద్ధమైన స్థలంలో నివసించే దేవుడు ఆయన అక్కడ నువ్వు ఉండాలంటే నీలో పరిశుద్ధత ఎందు ఉండాలా గనత ఎందును తన ఘటమును ఎట్లా కాపాడుకోవాలా అంతము వరకు నువ్వు నీ పరిశుద్ధతని కాపాడుకునేవాడే రక్షింపబడతాడు అంటే నీ నీ కాలం ముగించేవంత వరకు నువ్వు పరిశుద్ధతగా కలిగి ఉంటేనే నువ్వు ముద్రించబడతావు లేదంటే అది పరిశుద్ధమైన గుంపు ఆ పరిశుద్ధమైన గుంపుకి ఆయన అధికారం ఇవ్వలేదు కాబట్టి నువ్వు నేను మనము ఎట్లా ఉన్నావు పరిశుద్ధత కలిగి ఉన్నామా ప్రభువా ప్రభు అని ప్రార్థిస్తున్నావు ప్రభువా ప్రభు అని వాక్యాన్ని ప్రకటిస్తున్నావు ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ప్రార్థన చేస్తున్నాం కానీ నిజంగా మనము పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా లేవా ఇక్కడే మోసపోతున్నామన్నట్టు ఎందుకు ఈ దినం దేవుడు జ్ఞాపకం చేస్తుండే నిన్ను పరిశుద్ధమైన గుంపులో నిన్ను ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు కాబట్టే నువ్వు పరిశుద్ధత కలిగి నీ చివరి చూడండి ఎట్లా కాపాడుకోనవలను అది ఎరిగి ఉండుటే దేవుని నువ్వు ఎట్లా నీ పరిశుద్ధతని కాపాడుకోవాలంటే ఈ జీవమైన వాక్యమే ఇది నీ హృదయంలో ఉంటేనే నువ్వు కాపాడుకోగలవు నీ పరిశుద్ధతని ఇది లేకుండా నీ పరిశుద్ధతని నువ్వు కాపాడుకోవడము అది అసాధ్యము దేవుని వాక్యము లేకుండా నువ్వు పరిశుద్ధత కలిగి ఈ లోకంలో జీవించడం నీకు అసాధ్యమే అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలా విని పాటించాలా ప్రతి లేఖనాలను ప్రతి యొక్క ప్రవచనాని మనం క్షుణ్ణంగా పరిశీలించాలా పరీక్షించాలా నీ జీవితము నా జీవితం మన జీవితము మనం ఎట్లా జీవిస్తున్నామో కూడా పరీక్షించుకోవాలా ప్రతి పనిలో అది ఏదైనా వ్యక్తిగత జీవితమైనా కుటుంబ జీవితమైనా సేవా జీవితమైనా ఏ పని అనైనా అది దేవునికి పరిశుద్ధత కలిగిన పనా కాదా దేవుని చిత్తము కలిగిన పనా కాదా దేవుని నీతిని జరిగించే పనా కాదా అని నువ్వు పరీక్షించుకోకుండా ను అలా ను తీర్మానించుకొని నువ్వు ప్రార్థిస్తే నువ్వు ఆయన రాజ్యంలో ఉండవంట చూడండి మనకి పద్నాలుగవ వచనం ఏముందంటే పద్నాలుగవ వచనం కాదు ఏడవ వచనం ఏముందంటే పరిశుద్ధు లగుటకే ఒకటో దిశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనం ఏముందంటే లగుటకే దేవుడు మనలను పిలిచును గాని అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు నువ్వు పరిశుద్ధ ఆయన రక్తాన్ని నీ కోసం ఆయన నోటిలో ఏ కపటం లేదు ఆయనలో ఏ పాపం లేదు అయినా ఆయన నీ మరణించిండు ఆయన మరణంలో పాల్పొందిన మనము ఆయన కలిగిన పరిశుద్ధత కలిగి జీవించకపోతే ఆయన పిలుపుకి అర్థం నువ్వు అపవిత్రులుగా ఉండడానికి కాదు కదా ఆయన ఈ లోకంలో జన్మించింది చూడండి ఆయన వెదకి వచ్చి మనల్ని పరిశుద్ధపరిచిండు ఆయన ఎన్నో విషయాలు ఆయన మాటలు మనకు చెప్పిండు నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను సేవించమన్నాడు నిన్ను నీ పొరుగు ప్రేమించమన్నాడు శత్రువులను ప్రేమించమన్నాడు నీ తోటి సహోదరుడు పట్ల ప్రేమ కలిగి ఉండమన్నాడు ఒకరిని ఒకడు హెచ్చించుకోమన్నాడు ఒకరిని ఒకరిని చూడండి సన్మానించుకోమన్నాడు తల్లిదండ్రులను ఇవన్నీ ఆయన మాటలే చూడండి ఇవన్నీ నువ్వు చెయ్యకపోతే ప్రభువా ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తే ఎట్లా నువ్వు నేను ముద్రింపబడతాం చూడండి ఎట్లా ముద్రింపబడతాం ఎట్లా నువ్వు నేను కాపాడబడతాం ఆయన వాక్యమే మనలో లేదు ఆయన ఆజ్ఞలే మనం నెరవేర్చటం ఆయన చెప్పిన ఆయన చెప్పిన విధానంగా ఆయన చిత్త మనం జీవించటం ఆయన ఇష్టానుసారంగా మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం కానీ ఆయన ఇష్టానుసారంగా నువ్వు నేను మనం ఉన్నామా కానీ ఈ దినం ఎంతో మంది ప్రార్థిస్తున్నారు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కానీ ఆయన చూడండి మనం వెళ్దాం ఏమంటున్నాడు కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే చూడు నువ్వు ఈ దినము తృణీకరిస్తున్నావు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావు చూడు నువ్వు అపవిత్రుడుగా నీలో పరిశుద్ధత లేకపోతే ఆయన ఉగ్రత వచ్చేది అవిధేయులైన వారి మీదకి వస్తుంది ఆయన ఉగ్రత కాబట్టి ను అవిధేయతగా ఉంటే ను అపవిత్రుడిగా ఉంటే ఆయన వాక్యాని ఆయనని తృణించి ను వెళితే ఎట్లా నువ్వు ఆ పరిశుద్ధమైన గుంపులో మనం ఉంటాం ఎట్లా ఆ ముద్రల్లో మనం ముద్రింపబడతాం ఎట్లా చెప్పండి మనం ఉండలేము కాబట్టి ఇప్పుడైనా మన ఆత్మీయ నేత్రాలకు స్వస్థత తెచ్చుకోకపోతే ఇప్పుడైనా ఈ జీవమైన వాక్యాలు నువ్వు ప్రవచనాలను నువ్వు పొన్నంగా పరిశీలించకపోతే ఇంకా ఆయన మాటలు నీ హృదయంలో సమృద్ధిగా లేకపోతే చూడండి మనం అపవిత్రులం ఎందుకు భ్రష్టులం మనం ఎందుకంటే ఈ జీవమైన వాక్యం లేకపోతే ఈ కడవరి కాలంలో మనం భ్రష్టులం ఎందుకు పరిశుద్ధాత్ముడి సహాయం నీకు కావాలా ఆయన సర్వ సత్యంలోకి నేను నడిపించాలంటే చూడండి నీలో పరిశుద్ధత కలిగితేనే ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు నీకు సహాయకుడుగా ఉంటాడు నువ్వు నడవవలసిన త్రోవ మార్గము నీకు సరళము చేస్తాడు కానీ నువ్వు శరీరంతో ఉంటే అది ఆత్మ శరీరము ఆత్మ రెండు వ్యతిరేకము ఒకటికి ఒకటి విరోధం నువ్వు శరీరకంగా ఉంటే ఆయన ఆత్మను ఎట్లా పొందుకోగలవు కాబట్టే శరీర క్రియలను ఇప్పుడు విడిచిపెట్టి ను ఆత్మను ఆయన పరిశుద్ధాత్మను ను పొందుకోవాలా పరిశుద్ధత కలిగి ను కాపాడుకోవాలా నిన్ను నువ్వు సంరక్షించుకోవాలా నువ్వు నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతే చూడండి ఆ శ్రమల దినాల్లో మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది ఎంత భయంకరంగా ఉంటది కానీ ఆ గడియ ఇంకా రాలేదు నీకు ఆ క్షణం ఇంకా నీ ఎదుట ప్రత్యక్షం అవ్వలేదు ఇప్పుడైనా పరిశుద్ధత కలిగి జీవించు ఇప్పుడైనా వెళ్ళి ఆయన పట్ల ప్రాధేయపడు నీ పాపాలను ఒప్పుకొని క్షమించి ఇప్పుడైనా జీవమైన దేవుడి వాక్యంలో నువ్వు అభివృద్ధి పొందు ఆయన వాక్యాన్ని నువ్వు క్షుణ్ణంగా పరిశీలించి ఆయన జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొంది నువ్వు ఆయన సహాయకుడు తీసుకుంటేనే నువ్వు కాపాడబడతావు నువ్వు రక్షింపబడతావు లేదంటే నువ్వు కాపాడబడటం అసాధ్యము చూడండి ఆయనని ఉపేక్షించడం అంటే ఆయనని నువ్వు తృణీకరిస్తున్నావు ఆయనని తృణీకరిస్తే నీలో పరిశుద్ధత ఎక్కడ ఉంటది మనలో పరిశుద్ధత ఎక్కడ ఉంటది కాబట్టే ఈ దినము ఎంతో మంది మోసపోతున్నారు దేవుణ్ణి తృణీకరిస్తున్నారు సత్యానికి చెవి ఇవ్వట్లా ఎందుకంటే వాళ్ళ చెవులు దురద చెవులు కలిగిపోయినాయి కల్పనా వాక్యాలతో మతపరమైన జీవితంతో ఆచారబద్ధకమైన జీవితంతో ఏదో రావాలా దేవుణ్ణి నమ్ముకున్నాం మనం ప్రార్థిస్తున్నాం అంటే చూడండి ఆ ప్రార్థన ఆయన వినట్లేదు ఎందుకంటే ఆయన చెప్పిన మాటలే ను వినట్లేదు ఆయన చెప్పిన ప్రకారంగా ను జీవించట్లేదు నిన్ను పిలిచిండు పరలోక రాజ్యంలో ఆయనతో ఉండాలని నీ ఆయన మరణించిండు ఆయన మరణంలో పాల్పొందిన నీవు ఆ పిలుపుని మర్చిపోతే నువ్వు దూరదృష్టి లేని వాడివైపోతావు పూర్వం నీ కలిగిన పాపాలకి కూడా నువ్వు మర్చిపోయి నీ మొదటి స్థితి కడవరి స్థితి భయంకరంగా ఉంటది కాబట్టి మనమైతే జాగ్రత్త ఇది జాగ్రత్త పడే సమయం లోకమంతా నెమ్మదిగా ఉంది ఎట్లా అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నువ్వు నేను మనం అనుకోవద్దు మనం మెలుకుగా ఉండి జాగ్రత్త ఎక్కడ పరిశుద్ధత లేకుండా మనం జీవిస్తున్నామో అవిధేత అవిశ్వాసంలో ఉన్నాము యథార్థంగా లేమేమో ఆయన నీతిని మనం నెరవేర్చట్లేదేమో ఈ లోక శరీర క్రియలు ఎక్కడ చిక్కుకున్నావేమో నీ ధనం మీద చిక్కుకున్నావేమో ను దేని మీద ఈ దినం నీ హృదయాన్ని పెట్టుకున్నావేమో అది మొత్తం ను పోగొట్టుకుంటావు తన ప్రాణాన్ని ప్రేమించేవాడు తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటాడు నీ ప్రాణమే పోతుంది నీ ధనం ఎందుకు ఇంకా నీ ఇల్లు ఎందుకు నా జాబులు ఎందుకు ఎందుకు మన ప్రాణమే పోతున్నప్పుడు ఇవన్నీ మనకి ఎందుకు చూడండి మన ప్రాణము దేనినైతే తన ప్రాణాన్ని ప్రేమించుకునేవాడు తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటాడంట కాబట్టి మనము ఆత్మీయంగా అభివృద్ధి పొందకపోతే మనము పరిశుద్ధత కలిగి జీవించకపోతే ఆయన వాక్యానుసారంగా మనము జీవించకపోతే ఆ పరిశుద్ధమైన గుంపులో ఆయన ముద్రించే ఆ ముద్రలో నువ్వు నేను ఉండలేను ఇప్పుడన్నా మనం ప్రాయాసపడదాం ఆయన మాట్లాడేటప్పుడు చూడండి మత్తాయిస్ వార్తలో ఏడో అధ్యాయంలో ఏమంటున్నాడు ఇరవై ఒకటో వచ్చిన ప్రభువా ప్రభువ అని నన్ను పిలుచువాడు ప్రతి పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకం నా తండ్రి చిత్త ప్రకారం చేయి వాడే ప్రవేశించును ఆయన చిత్త అంటే నువ్వు పరిశుద్ధత కలిగి జీవించడమే ఆయనలో నువ్వు అభివృద్ధి పొందడమే ఆయన జ్ఞానంలో చూడండి ఆయన పిలుపును నువ్వు జాగ్రత్త చేసుకొని నిశ్చయం చేసుకొని నీ పిలుపును నువ్వు ఆయన చిత్తము కాబట్టి నువ్వు వేటిలో తప్పిపోతున్నావు ఈ దినం ఎక్కడ నీ హృదయం ఉంది ఎక్కడ నీ మనసు ఉంది వేటిని నువ్వు ఈ రోజు ఆధారం చేసుకుని దేవుడి నుంచి తొలగిపోయినావో వాటిని సులువుగా నువ్వు విడిచిపెట్టి ఈ దేవుని మీద లక్ష్యం ఆయన పెట్టిన పరుగు పందెంలో నువ్వు పరిగెత్తకపోతే ఖచ్చితంగా మనము ఆ ముద్రలో సీలింగ్ అవ్వడం అది అసాధ్యమే ఎందుకంటే అది పరిశుద్ధమైన గుంపది కాబట్టి ఆ గుంపులో నువ్వు నేను ఉండాలంటే మన తండ్రి ఈ లోకంలో ఎంత పరిశుద్ధత కలిగి జీవించిండు నువ్వు నేను మనము కూడా అంత పరిశుద్ధత కలిగి జీవించాల ఎన్నో శ్రమలు వచ్చినా ఎన్నో వచ్చినా కానీ మన ప్రభు ఎక్కడ ఆయన పరిశుద్ధత పోగొట్టుకోలేదు శ్రమలను కూడా భరించిండు నిందలు అవమానాలు ఆ సిలువ శ్రమను కూడా సహించిండు నువ్వు నేను మనము కూడా అంతే మనం ఆయన మాదిరి ఆయన కు ఆయన మనకి కుమారుడిగా ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన తిరిగి తండ్రి స్థానంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఆయన కుమారుడి స్థానంలో నువ్వు నేను మనమే ఉన్నావు కాబట్టి ఆయన మాదిరి మనమే కాబట్టి ఆయన జీవించినట్లు ఆయన సువార్తని ప్రకటించినట్లు ఆయన ఎట్లా ఈ లోకంలో పరిశుద్ధత కలిగి జీవించిండో నువ్వు నేను మనము కూడా అట్లా జీవించాలా ఎందుకంటే ఇప్పుడు ఆయన తండ్రిగా మన మనకు ఉన్నాడు ఇప్పుడు మనం కుమారులుగా ఉన్నాం ఆయనకి ఇప్పుడు ఆయన ప్రతి రూపమే మనం కాబట్టి ఆయన కలిగిన పరిశుద్ధత గలిగాలా ఆయన తండ్రి చెత్త ప్రకారమే ఆయన పరిశుద్ధత కలిగిండు ఎందుకంటే ఆయన కుమారుడి స్థానంలో ఈ లోకంలోకి వచ్చిండు కాబట్టి ఇప్పుడు కుమారుడి స్థానంలో నువ్వు నేను మనమే ఉన్నాం కాబట్టి ఇప్పుడన్నా మనం జాగ్రత్తగా పడకపోతే చూడండి లోకస్తుల్లాగా నెమ్మదిగా ఉంది అని ప్రశాంతంగా ఉందని మనం అనుకుంటే ఇట్లా మనం జీవిస్తే ఒక్కసారిగా ఆయన రాకడం వచ్చినప్పుడు ఆ గడి ఆ శ్రమ బహు భయంకరమైన శ్రమ అది కాబట్టి చూడండి ఆ దినమందు ఇరవై వచ్చినము ఆ దినమందు మందు నన్ను చూచి ప్రభువా చూడండి అనేకులు చూడండి ప్రతి నేత్రము ఆయనని చూస్తుంది ఆయనని ద్వేషించిన వాళ్ళు ఆయనని విమర్శించిన వాళ్ళు ఆయన నమ్మిక ఇచ్చిన వాళ్ళు ప్రతి నేత్రము చూడండి అనేకులు నన్ను చూచి ప్రభువా అందరూ ఆయనని చూస్తారు ఆ గడియ అప్పుడు ఏమంటున్నారు ప్రభువా ప్రభువా చూడండి మా పైన వచనంలో వీళ్ళు ప్రభువా ప్రభు ప్రార్థిస్తున్నారు ఇక్కడ కూడా ప్రభువా ప్రభువా మేము మీ నా నేము నీ నామమున ప్రవచింపలేదా చూడండి నీ నామమున నీ సేవ చేస్తున్నాను కదా ప్రభు ఇరవై సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను కదా ప్రభు అని అడుగుతున్నారు నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా చూడండి నీ నామములో మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేక అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురంట చూడండి నీ నామమున ప్రవచింపలేదంటే నీ సేవ చేసినాను కదా ప్రభువ నీ నామంలో నేను ఎంతో మంది దయ్యాలను వెళ్ళగొట్టినాను ఎన్నో అద్భుతాలు చేసినాను కదా అని ఆయన దగ్గర చెప్తే ఆయన ఏం చెప్తుండో చూడండి అప్పుడు నేను మిమ్మల్ను ఎన్నడూ ఎరుగను ఆయన చెప్తున్నాడు ప్రభువా ప్రభువా అని ప్రార్థించే వాళ్ళు ఆ గడియ ఆయన చూసిన వాళ్ళు ఆయన రాకడ వచ్చిన ఆ దినము ఆ గడియలో వీళ్ళు ఎట్లా అడుగుతున్నారు ప్రభువా ప్రభు అంటే ఆయన ఏం చెబుతుండు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అక్రమం చేయు నా యుద్ధ నుండి పోండని వారితో చెప్పుదును అక్రమేమే కదా నువ్వు పరిశుద్ధత కలిగి జీవించలేదు ఆయన సత్యాన్ని నువ్వు ప్రకటించలేదు మతపరంగా ఆచారబద్ధకంగా ఆయన అనేకుల్ని శిష్యులు చేయమంటే నువ్వు అనేకుల్ని నీ దగ్గర బందీలుగా పెట్టుకున్నావు నీ ఇష్టానుసారంగా ను నడిచినవు శరీర క్రియలతో లోకానుసారంగా లోక మనుషులతో అట్లా నువ్వు ఇట్లా జీసి నా నామంలో నేను నీ నామంలో నేను ప్రవచించినాను నీ నామంలో నేను రోగులను స్వస్థపరిచినాను దయ్యాలను వెళ్ళగొట్టినాను అద్భుతాలు చేసినానంటే చూడండి మీరు ఆయన ఏమంటున్నాడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అక్రము చేయు నా యుద్ధ నుండి పోండని వారితో చెప్పెను కాబట్టి చూడండి నువ్వు పరిశుద్ధత కలిగి జీవించకుండా నువ్వు ప్రాద్ధిస్తే నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తే నువ్వు ఎంత సేవ చేసి ఎందుకు నీకే ఆ పరలోక రాజ్యంలో స్థానం లేదు నువ్వు అనేకుల్ని ఎట్లా పరలోక రాజ్యంలోకి నడిపించగలవు అందుకే ఆయన మీరు ఎవరు అక్రమం చేసినారు కదా మీరు ధనాపేక్ష కలిగి దురాశ కలిగి చూడండి మోసపోయి మీరు అనేకులను మోసపరిచినారు నా సత్యాన్ని ప్రకటించకుండా మీరు మోసపోయి మోసపురిచే ఆత్మల ఎందు లక్షముంచి ఉంచి మీరు మోసపోయి మీరు అనేకులను మోసపరిచి ఇప్పుడు నా ఎదుట వచ్చి మీరు దయ్యములను వెళ్ళగొట్టినాను రోగులను స్వస్థపరిచినాము అద్భుతాలు చేసినామంటే మీరు ఎప్పుడు నేను మిమ్మల్ని ఎరగలేదని చెప్తుండన కాబట్టి ఇప్పుడు నువ్వు నేను మనం ఏ స్థితిలో ఉన్నాము చూడండి మనము మనం జ్ఞాపకం చేసుకోవాలా చూడండి ఇరవై నాలుగు వచ్చినము ఏం చెబుతుండే ఎందుకు ప్రభువా ప్రభు అని మీరు ఆయన నేను మిమ్మల్ని ఎప్పుడూ ఎరగలేదు అక్రమ చేయి వాళ్ళారని వాళ్ళతో ఇప్పుడు నేను చెప్తున్నాను ఇరవై నాలుగో కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండెను ఆయన మాటే నువ్వు వాటి చొప్పున నువ్వు చేయకుండా నువ్వు చేసి ఈ దినం వచ్చి ప్రభువా ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తే నువ్వెవరో ఆయన తెలియదు అంటుండు ఎందుకు ఆయన మాటల ప్రకారంగా నీ నడివలేదన్నట్టు ఆయన మాటలు నీ హృదయంలో లేవు నువ్వు మోసపోయినావు నువ్వు ఈ లోకాన్ని ప్రేమించినవు ఈ లోకస్తుల్లాగా నువ్వు జీవించినవు ఆయన సత్యాన్ని కూడా నువ్వు వినలేకపోయి కాఠిన్యపరుచుకొని కానీ నువ్వు ప్రార్థిస్తున్నావు ప్రభువా ప్రభువా అని నువ్వు ప్రకటిస్తున్నావు వాక్యం కానీ నీలో ఆయన పరిశుద్ధాత్మనే లేదు ఆయన యొక్క వాక్యమే నీలో లేదు ఆ వాక్యం ప్రకారంగా నువ్వు ఎప్పుడు జీవించలేదు ఆ వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడు నడుచుకోలేదు ఎందుకు బోధకులమైన మనకు కఠినమైన తీర్పు ఉంటుందంటే ఒక వేషధారకుడివే కదా నువ్వే పాటించలేదు వాక్యాన్ని నీలోనే ప్రేమ లేదు నీలోనే సమాధానం లేదు నీవే ఎదుటి వారిని క్షమించలేవు ఎదుటి ప్రేమించలేవు అని ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండలేవు నువ్వే నా వాక్యాని నా మాటలు వినకుండా నువ్వు ప్రార్థించి వాక్యం ప్రకటిస్తే ఈ దినం నేను వచ్చినప్పుడు ప్రభువా ప్రభువ అంటే నేను నిన్ను ఎరుగునన్నాడు ఎందుకంటే చూడండి నువ్వేందంట బండ మీద ఇల్లు కట్టుకోలేదు నువ్వు బుద్ధిమంతుణ్ణి పోలి ఉండలేదు కాబట్టి చూడండి తర్వాత మన ప్రభు ఏం చదువుతుండో వాన కురిసే వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు ఎవరైతే ఆయన వాక్యంలో ఉదక స్నానం చేయబడి ఆ రెండంచుల కడ్గము కలిగి ఉండి ఆయన వాక్యానుసారంగా విని దాన్ని పాటించి వాళ్ళ జీవితాలు సరిచేసుకొని పరిశుద్ధత కలిగి జీవించే వాళ్ళందరూ ఆయన మాటకు లోబడి జీవించే వాళ్ళందరూ ఆయన పట్ల విజేత కలిగి భయభక్తులు కలిగి జీవించే వాళ్ళందరూ బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళే ఆ యొక్క ముద్రలో ముద్రించబడతారు ఎందుకంటే ఆయన చిత్త ప్రకారం వీళ్ళు జీవిస్తున్నారు కాబట్టి ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటున్నారు కాబట్టి వీళ్ళు క్రీస్తనే బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాన కురిసిన వరదలు వచ్చిన గాలి విసిరిన ఆ ఇంటి మీద ఎంత కొట్టినా కానీ దాని పునాది ప్రభువే ఆయన మీద అంతుకట్టబడ్డ వేరిది ఆయనలో అంటుగడ్డబడ్డ వేరుది కాబట్టి ఆ వేరుని తొలగించట అసాధ్యము కాబట్టి ఈ జన్మ నుండి నేను నేను ఎట్లా ఉన్నాను క్రీస్తునే బండ మీద ఇల్లు కట్టుతున్నామా ఆ ఇల్లు మీద నువ్వు కట్టబడాలంటే నీ ఆ ఇంటి మీద ఉండాలంటే నీ జీవం వాక్యం మీద సమృద్ధిగా ఉంటేనే నువ్వు ఆ ఇంటి మీద ఇల్లు కడతావు ఆయన పట్ల విజేత కలిగి జీవిస్తేనే ఆ ఇంటి మీద నువ్వు ఇంటి కట్టబడతావు వాక్యము లేకపోతే నువ్వు ఈ లోకాన్ని ప్రేమించి శరీర క్రియలతో నువ్వు ఈ లోకం నువ్వు నిన్ను నువ్వు దేన్ని చూసి నువ్వు ఈ రోజు మురిసిపోతున్నావో నువ్వు ధనము కానీ నీ ఉద్యోగం కానీ నీ సంపద కానీ ఈ లోకంలో ఎవరవైనా నువ్వు ఎంతటి గనుడు అయినా లేదు చూడండి మన తండ్రి మరియు ఈ నా మాటలు దీని చూడండి మరియు ఈ నా మాటలు దీని వాటి చొప్పున చేయని ఎవరు ఎవరైతే దేవుని వాక్యం ప్రకారంగా జీవించకుండా వాక్యాన్ని ప్రకారంగా నడుచుకోకుండా చేయని ప్రతి వాడు ఇసుక మీద తను ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి బండ మీద ఇల్లు కట్టుకున్న వాడేమో బుద్ధిని పోలియుంటే ఇసుక మీద కట్టిన వాడు వాడే కదా వాడికి జ్ఞానంతో నడుచుకోలేదు అజ్ఞానులాగా నడుచుకున్నాడు వాడికి వాడు పాపాల నుంచి విడుదల పొందిండు దేవుణ్ణి ఎరిగిండు రక్షణ పొందిండు ఆయన వాక్యానుసారంగా జీవించకుండా లోకాన్ని ప్రేమించి శరీర క్రియలతో జీవించితే వాడు బుద్ధిమంతుడా బుద్ధి లేనివాడా వాడు అజ్ఞాన జ్ఞానవంతుడా కాబట్టి చూడండి ఆ ఇసుక మీద ఇల్లు బుద్ధిహీనుని పోలి వాన కురుస్తుంది వరదలు వస్తాయి గాలి విసిరి ఆ ఇంటి మీద కొడితే అప్పుడది కూలబడెను చూడండి అందుకే ఈ శ్రమల దినాల్లో ఎంతో మంది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ఒక చిన్న శ్రమ రాంగలే షేక్ అయిపోతున్నారు భయంతో వణికిపోతున్నారు ఎందుకు వాళ్ళలో విశ్వాసం లేదంటే ఈ దేవుణ్ణి వాళ్ళు తృణీకరించిన వాళ్ళు ఈ జీవమైన వాక్యం వాళ్ళ హృదయంలో సమృద్ధిగా లేదు లోకం కోసం పరిగెత్తినారు వాళ్ళు మాటలు కూడా విడిచిపెట్టి దానికోసమే వాళ్ళ బ్రతుకు దినములంతా ప్రాయాసడినారు కాబట్టి శ్రమ రాంగలే వాళ్ళ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది ఇసుక మీద కట్టుకున్న ఇల్లులాగా ఉంది కాబట్టి కదల్చబడిపోయినరు తల్లడిల్లిపోతున్నారు భయంతో గడగడ ఉనికిపోతున్నారు ఈ దినము మనము ఆ రీతిగా ఉండొద్దు మనము ఆ రీతిగా జీవించొద్దు ఎందుకంటే మనము క్రీస్తనే బండ మీద మూలరాయి మీద ఇల్లు కట్టుకున్న వారైతే బుద్ధిమంతులు వాళ్ళు ఎందుకంటే బుద్ధి వివేచన జ్ఞానము అవి ఆయన సంపదలు నువ్వు ఆయనని గలిగి ఉంటే నువ్వు బుద్ధిమంతుడు లాగా జీవిస్తావు జ్ఞానవంతులాగా నడుచుకుంటావు ప్రతిది వివేచిస్తావు ఇవి మూడు నీలో లేవు కాబట్టే నువ్వు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడివే నీ ఆత్మీయ స్థితి ఒక శ్రమ రాగాలే ఒక కష్టం రాగాలే ఒక అనారోగ్యం రాగాలే ఒక బాధ రాగాలే నీ జీవితము చూడండి దేవుణ్ణి మీద కూడా నమ్మకం పోయే స్థితికి ఈ రోజు ఎంతో మంది దేవుణ్ణి నమ్మకున్న క్రైస్తవులు వెళ్ళినరు ఒకప్పుడు గొప్పగా వెలిగింపబడిన వాళ్ళే వీళ్ళు ఈ దిన్నము వాళ్ళ ఆత్మలను ఆర్పుకున్నారు కాబట్టే చూడండి వాళ్ళ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళ ఎందుకంటే ఆయన మాటలు వీళ్ళు వినలేదు ఇసుక మీద ఇల్లు కట్ ప్రభువా ప్రభువా అంటే మీరు అక్రమం చేయువారులారా కదా నేను నీ తీర్మానం తీసుకొని నీ చిత్తము నేను నెరవేరుస్తాను ప్రభా రక్షణలోకి నడిపిస్తాను అనేకుల్ని చంతక నడిపిస్తానని నువ్వు తీర్మానం తీసుకున్న మనము చూడండి ఆ పిలుపుని మర్చిపోతే దూరదృష్టి లేని వాడు అగుతావా లేదా నీ కడవరి స్థితి మొదటి స్థితి ఎట్లా ఎంత భయంకరంగా ఉంటది కాబట్టి అందుకే దేవుడు నువ్వు మనం ఎట్లా ఉన్నాము బండ మీద ఇల్లు కట్టుకున్నామా ఇసుక మీద ఇల్లు కట్టుకున్న గొంగలి పురుగు ఉంటాడు ఎందుకంటే ఎక్కడ వేసినా గొంగలి పురుగు ఎట్లా ఉంటదో నువ్వు ఎంత కాలము నువ్వు ఎన్ని సంవత్సరాలు గడిచినా నీలో అబిరుద్ధి రాదు ఎందుకంటే దేవుని వాక్యం నీ హృదయంలో వెళ్ళలా అది ఫలించలా విత్తనం నీ హృదయంలో నాటబడలేదు చెవులతో విని చెవుల నుంచి బయటికి వేసినావు కానీ ఈ జీవమైన వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు తెచ్చుకోలేదు నిన్ను నువ్వు సరిచేసుకోలేదు వాక్యంలో నువ్వు శుద్ధీకరింప చేయిసుకోలేదు ఉదక స్నానం చేయలేదు కాబట్టి చూడండి నువ్వు ఫలించలేని వృక్షం లాగా ఫలించని ప్రతి చెట్టుని ఆయన పీకి అగ్నిలో పడవేస్తానన్నాడు ఫలించే చెట్టులాగా ఉన్నావా ఫలించని చెట్టులాగా ఉన్నావా ఫలించే చెట్టులాగా అయితే క్రీస్తనే బండ మీద కట్టుకున్న ఇల్లులాగా ఉంటావు ఫలించని చెట్టు అయితే చూడండి అగ్నిలో వేయబడే వేరులాగా ఉంటావు ఈ దినము నీ స్థితి నా స్థితి ఏముంది నువ్వు ఫలించే చెట్టులాగా లేకపోతే ఆ ముద్రలో నువ్వు ముద్రించబడలేవు చూడండి ఏసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఏలయనగా ఆయన వారిని శాస్త్ర వలే కాక అధికారము గల వారిని వలె వారికి బోధించెను ఈయనకే అధికారం ఉంది జీవము గల దేవుడిన మన ప్రభువైన అయిన యేసు నిజమైన దేవుడు ఈయన జీవం కలిగిన దేవుడిన అధికారం దేవుడు కాబట్టి ఆ తెల్లని గుర్రానికి అధికారం ఈయన దగ్గరే ఉంది ఆ ఎర్రని గుర్రానికి అధికారం ఈయన దగ్గరనే ఉంది ఆ నల్లని గుర్రానికి అధికారం ఈయన దగ్గరే ఉంది ఆ పాండూర వర్ణం గుర్రం అధికారం ఈయన దగ్గరే ఉంది ఆ బలిపీఠం కింద ఉన్న వాళ్ళకి తెల్లని వస్త్రములు ఇచ్చే అధికారం ఈయన దగ్గరే ఉంది ఆ నాలుగు దూతలకి అధికారం ఈయన దగ్గరే ఉంది ఆ దూతలకు కూడా ఆయన పరిశుద్ధులైన బిడ్డలను ముద్రించుకునేదాకా వాళ్ళని ఏం చేయొద్దని చెప్పే అధికారం కూడా ఈయనకే ఉంది మన ప్రభు మన తండ్రి మన ఏసయ్యకే అధికారం ఉంది కాబట్టి ఆయన అధికారం గల దేవుడు సమస్తం మీద అధికారం పొందిన దేవుడైన ప్రతిది ప్రతిదీ ఆయనకి లోబడతది పర్వతాలు కొండలు ప్రతిదీ ఆయన మాట వింటాయి ఆయన స్వరూపంలో నిర్మించబడ్డ మనుషులే ఆయన మాట వినరు ఎందుకంటే వాళ్ళని ఎంతగా ప్రేమించిన దేవుడు వాళ్ళ కోసము ఆయన గొర్రె పిల్లవలే రక్తం చిందించిన దేవుడు ఆయన పరిశుద్ధపరిచిన దేవుడు ఈ దినము పరిశుద్ధ పరచబడినా మనం ఎట్లా ఉన్నాం పరిశుద్ధత కలిగి ఉన్నామా లేమా ఎట్లా జీవిస్తున్నావు నువ్వు పరిశుద్ధత కలిగి జీవించకపోతే నువ్వు ఆ ముద్రలో ముద్రించబడడం నీకు అసాధ్యమే ఇప్పుడన్నా జీవం దేవుడికి నీ హృదయంలో నువ్వు చోటివు వాక్యంలో ఉదక స్నానం చేయబడు ప్రతి దినము ఈ లేఖనాలు పరీక్షించు ఎక్కడ ఏ విషయంలో నీ జీవితము ఆత్మీయ స్థితి పోగొట్టుకున్నావో దాన్ని తిరిగి నువ్వు కట్టుకోవాలా ను మళ్ళీ నువ్వు రీస్టోరేషన్ అయిపోవాలా పాడైన నీ ఇల్లుని మళ్ళీ పునాదులు నువ్వు ఇంటిని నువ్వు మళ్ళీ మరమత్తులు చేసుకోవాలంటే ఆ మరమ్మతులు ఈ వాక్యమే నువ్వు మరమత్తులు చేసుకొని నువ్వు అలంకరింపబడకపోతే చూడండి నువ్వు ఎట్లా అయిపోతావు మనం ఎట్లా అయిపోతాం ఆయన ఉగ్రత మన మీద పడుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి జీవించాల చూడండి రెండో పేతృకు రాసిన పత్రికలో ఆ ముద్రలో నువ్వు నేను మనం ముద్రించబడాలంటే రెండో పేతరుకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన ఏం చెప్తుందంటే చూడండి ప్రియులార వీటి కొరకు కనిపెట్టువారు కనుక శాంతము ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త నీలో నింద ఉండొద్దు నువ్వు కనికరించకపోతే నీకెట్లా తీర్పు ఉంటది కనికరం లేని తీర్పుంటది ఉంటుంది నువ్వు క్షమించకపోతే నువ్వు ఏ రీతితో నువ్వు ఉంటావో నిన్ను అదే రీతితో కొలుస్తా అన్నాడా లేదా అంటే నువ్వు ఎదుటి క్షమించలేకపోతున్నావంటే నీకు క్షమాపణ ఉండదు ఎదుటి నువ్వు కనికరించకపోతే నీకు కనికరం ఉండదు ఎదుటి నువ్వు సమాధాన నీకు సమాధానం ఉండదు చూడండి మనము ఎంత దేవుణ్ణి ప్రార్థించి సేవ చేసినా మనలో ఇంకా ద్వేషము అహము గర్వము అపద్ధప మాటలు తోటి సేవకులను క్షమించలేము నువ్వు ఒక ఆత్మీయుడివి దేవుణ్ణి అడిగిన వాడివి ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేసేవాడివి ఎన్నోసార్లు ఈ వాక్యాలు విన్నవాడివి ఈ రోజు నీ జీవితం మన జీవితం ఏమైందంటే విని పాటించలా నువ్వు అందుకే నువ్వు పాడిపోయినావు నీ ఇల్లు పడిపోయింది ఇసుక మీద కట్టుకున్న వాడిలాగా అయ్యావు ఆయన మాటలు వినుంటే బండ మీద ఇల్లు కట్టుకునేవాడివి కాబట్టి ఈ దినం నువ్వు షేక్ అవవు ఎంత ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు షేక్ అవ్వవు ఈ దినము షేక్ అవుతున్నావంటే ఆయన మాటలు చొప్పున నువ్వు వినలేదు నువ్వు నడవలేదు కాబట్టే నువ్వు షేక్ అయిపోతున్నావు మనము షేక్ అయితే ఎట్లా మనము ఆ ముద్రలో ముద్రించబడతాం ఎట్లా పరిశుద్ధమైన గుంపులో ఉంటాం గొప్ప జన సమూహం అంటే ఎవరో కాదు నువ్వు నేనే ఉన్నామేమో చూసుకోవాలా మనము గొప్ప జను సమూహం అంటే మనము మన జీవితము గొప్ప జను సమూహముకు దగ్గరగా ఉందా లేదా మనము ఎట్లా జీవిస్తున్నాము మనం ఎట్లా మాట్లాడుతున్నాం మన పరిస్థితి దేవునికి ఎట్లా ఉంది ఎప్పుడన్నా నువ్వు అడిగినావా నువ్వు అడక్కపోతే మోసపోతావు అడగాల ప్రతి దినము ఈ దినము మనము బయటికి వెళ్ళొస్తేనే లోకమున్న మురికంతా వచ్చి స్నానం చేసి నీ బట్టలను నువ్వు ఉతుక్కొని పరిశుద్ధపరుచుకుంటావే నీ ఆత్మీయ స్థితి దేవుళ్ళ నువ్వు చెయ్యాలా లేదా ఉదక స్నానం నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకోవాలా లేదా నేను పరిశుద్ధుడని ను అనుకొని తలంచిపోతే నువ్వు ఎక్కడ తప్పిపోయినావు నీకు ఎట్లా తెలుస్తుంది కాబట్టి నీ నేత్రాలు ఈరోజు గుడ్డి స్థితిలో ఉంటే స్వస్థ పడాలా ఇప్పుడైనా స్వస్థ పరుచుకోకపోతే హృదయాన్ని స్వస్థపరుచుకోకపోతే మనం జీవించకపోతే నీ మీద నింద ఉంటుంది నీ మీద నిష్కలంకం ఉంటుంది అప్పుడు ఆయన నీతి ఉండదు ఆ నీతి అంటే ఆయన నివసించే ప్రవ ఆ రాజ్యంలో నువ్వు ఉండలేవు ఆయన ఎదుట చూడండి అందుకే ఆయన మనం ఆయన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును ఎందుకంటే అక్కడ నీతి సూర్యుడు ఉంటాడు మన ప్రభువే నీతి సూర్యుడు అయినా ఆ నీతి అక్కడ నివసిస్తుంది నువ్వు నీతి మంత్రుడులా లేకపోతే నీ మీద నింద ఉంటే నీ మీద నిష్కలంకం ఉంటే నువ్వు ఎట్లా నీతి నివసించే దగ్గర ఉండగలవు నువ్వు పాపివి పరిశుద్ధమైన స్థలంలో నువ్వు వెట్లా ఉండగలవు కాబట్టే పరిశుద్ధ పడాల పరిశుద్ధత కలిగి జీవించాల ఎంత సేవ చేసినా ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే ఆయననే తెలియదన్నప్పుడు నీ సేవ దేనికి పనికొస్తుంది నీ ప్రార్థన దేనికి పనికి నీ గుర్తింపు నీ ఆయన ఎదుటే కదా ఆయన నువ్వెవరో ఎరగనన్నప్పుడు నువ్వు ఎంత ప్రాయసపడి ఏమి లాభము కాబట్టి మనము పరిశీలించుకోకపోతే మనము పరీక్షించుకోకపోతే మనం ఇంకా ఈ లోకానుసారంగా మనము జీవిస్తే చూడండి నువ్వు ఎంత సేవ చేసి ఎంత ప్రార్థన చేసి ఆయననే నిన్ను ఎరగనంటే చూడండి ఆ బాధ ఎట్లా ఉంటది కాబట్టి చూడండి ఆయన మాట చొప్పున వింటున్నామా లేదా నడుచుకుంటున్నామా లేదా జాగ్రత్త కలిగి జీవిస్తున్నామా లేదా మనము పరిశీలించుకోపోవాలా పరీక్షించుకోవాలా ఎందుకంటే ఆయన అతి సమీపంగా మన ఎదుట ఉన్నాడు ఆ ముద్రలో నువ్వు ముద్రించుకోవాలంటే ఆయన నువ్వు నిన్ను నువ్వు పరిశుద్ధగా పరవాలా పరిశుద్ధమైన గుంపులో ఉండాలా చూడండి ఈ ఒక్క వచనం చెప్పి నేను ఆపేస్తాను ఒకటో తిమోతి రాసిన పత్రిక ఐదో అధ్యయంలో ఏముందంటే మనము వాక్యాన్ని చూడండి ఏముందంటే విరోధ బుద్ధితోనైనా పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలని దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను ఏర్పరచబడిన దేవల దూతల ఎదుటను నేను ఆనబెట్టుచున్నాను నీకు ఆనబెట్టుచున్నానంటే మనం వాక్యం ప్రకటిస్తే విరోధ బుద్ధితో ప్రకటించొద్దు కానుకలు చెప్పి ఆ వాక్యాలు తీసుకొని కొట్టడం కాదు అది విరోధ బుద్ధి అది చూడండి పక్షపాతమా కాదా నువ్వు దేవుని సత్యం ఎక్కడుందో నువ్వు అక్కడికి వెళ్ళాలా కానీ ఇరవై సంవత్సరాల నుంచి ఈ సిస్టర్ నాకు తెలుసు ఈ బ్రదర్స్ నాకు తెలుసు వాళ్ళు గొప్ప వాళ్ళంటే వాళ్ళు మొదటి స్థితి కడవరి స్థితి కంటే భయంకరంగా అయింది అలాంటి గుంపుతో నువ్వు ఉంటే నువ్వెట్లా పరిశుద్ధుడు పోతావు నీకెట్లా దేవుని సత్యం తెలుస్తుంది కాబట్టి నువ్వు బయటకు రావాలా నువ్వు బయటకు రాకపోతే మనం బయట ఉండకపోతే పరిశుద్ధమైన స్థలములో పరిశుద్ధమైన గుంపులో మనం ఉండకపోతే చూడండి మనం ఏమి పొందుకోలేం ఆయననే నిన్ను నన్ను ఎరగనని చెప్తున్నాడు ప్రభువా ప్రభువా ప్రభు అని నామంలో నేను ప్రవచించిన నేను ఇరవై ముప్పై ఏళ్ళు నుంచి సేవ చేస్తున్నాను అన్నా కానీ నాకు తెలియదని చెప్తుండు అక్రమ చేయువర్లరా పోండి నా యుద్ధ అంటుండు ఇంకా నీ ప్రయాసం ఈ ముప్పై ఏళ్ళు నువ్వు ఎందుకు చూడండి అందుకే మనం చాలా జాగ్రత్తగా జీవించాల విరోధ బుద్ధితోనైనాను పక్షపాతముతోనైనా ఏమీ చేయక మనలో ఏ పక్షపాతం ఉండొద్దు ఎందుకంటే మనల్ అందరి పట్ల ఆయన ప్రేమ ఒక్కలాగనే ఉంది కాబట్టి మన ప్రేమ కూడా అందరి పట్ల ఒక్కలాగనే ఉండాలా ఫలానా నేను రవి బ్రదర్తో ఎట్లా మంచిగా మాట్లాడాను అలాగే అన్నతో మాట్లాడాలా మనోజ్ బ్రదర్తో మాట్లాడాల అందరితో అదే ప్రేమ ఉండాల అందరితో అదే సమాధానం ఉండాల అందరితో అట్లానే జీవించాలా ఒకరితో ఒక ప్రేమగా ఇంకొకరితో ఇలా ఉంటే నువ్వు పక్షపాతివి అంటే నీలో దేవుని వాక్యం లేదు చూడండి విరోధి బుద్ధితోనైనా ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులు గై కొనవాలని కాబట్టి పౌరు తిమోతివి చెప్తుండే నేను చెప్పిన ఈ సంగతులను గై కొనవాలని దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను ఆనబెట్టుచున్నాను దేవదూతలు ఎదుట ఆనబెడుతున్నాడు మనం వాక్యం ప్రకటిస్తే మనలో కక్ష ఉండొద్దు మనలో విరోధ బుద్ధి ఉండొద్దు మనం ఎవరి మీద పగ తీర్చుకోవద్దు అది ఆయన పని నువ్వు పగ తీర్చుకుంటే నీ మీద మచ్చ ఉంటది చూడు నువ్వు క్షమించినావు నీలో ఏం మచ్చ ఉన్నట్టు నువ్వు క్షమించలేకపోయినావంటే నీలో మచ్చ ఉన్నట్టు నువ్వు కనికరించలేకపోయినావంటే నీలో మచ్చ ఉన్నట్టు నువ్వు ఎదుటి వారితో సమాధాన పడలేదంటే నీలో మచ్చ ఉన్నట్టు ఎదుటి వారితో నువ్వు ప్రేమ చూపిలేపోతున్నావంటే నువ్వు ద్వేషంతో ఉన్నట్టు కాబట్టి నీలో మచ్చ ఉన్నట్టు అలాంటప్పుడు ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించటం నీకు అసాధ్యము ఆయన యొక్క ముద్రలో నువ్వు కూడా అసాధ్యమే కాబట్టి మనల్ని ఆయన చిత్తం ఏంటంటే మనము పరిశుద్ధత కలిగి జీవించాలా నువ్వు పరిశుద్ధతగా జీవించాలని ఆయన గొర్రె పిల్లవలే నీ కోసం మరణించిండు నిన్ను పరిశుద్ధపరిచిండు ఆయనతో కానీ ఆ యొక్క పిలుపుని పోగొట్టుకుంటున్నావు నువ్వు నిర్లక్ష్యం చేసుకొని జాగ్రత్త కాబట్టి మనము చాలా చాలా జాగ్రత్తగా చూపించుకోవాలా మన ఆత్మీయ స్థితి ఎంత మందితో మనము ఇది బాధపరిచినామో ఈ దినం వెళ్ళి వాళ్ళందరితో నువ్వు సమాధాన ఎందుకంటే నీలో మచ్చ ఉంటది వాళ్ళ ఆత్మలు చెప్తా ఈ బ్రదర్ నాతో సమాధాన పడలేదని చూడండి ఒక ఆత్మ నీ గురించి వ్యతిరేకంగా చెప్తే నీ మీద మచ్చ ఉందా లేదా నువ్వు తెల్లని వస్త్రాలు వేసుకున్న వాడివి నీ మీద కాస్త బోధ అంటిందనమాట మురికి అంటింది కాబట్టి నీ తెల్లని వస్త్రములు పాడైపోయినాయి కానీ నువ్వు పూర్తిగా తెల్లని వస్త్రములు ఉంటేనే ఆయన ఆయన దగ్గర నువ్వు ఉండగలవు కాబట్టి నీ మీద ఏ మురికి ఉందో ఆ మురికిని ఈ వాక్యం అనే స్నానంతో నువ్వు నీ వస్త్రాలు తెల్లవి అవుతాయి నువ్వు పరిశుద్ధుడు అవుతావు అట్లా కాకుండా నువ్వు ఎంత చేసినా కానీ నువ్వు పరిశుద్ధత అవ్వడం నీకు అది అసాధ్యమే కాబట్టి ఆయన ముద్రలో మనం ముద్రింపబడాలంటే మనలో పరిశుద్ధత కలిగి జీవించాలా ఆయన మాట చొప్పున నువ్వు నడిచి క్రీస్తునే బండ మీద నువ్వు ఇల్లు కట్టుకోవాలా పరిశుద్ధుడా మహోన్నతుడా ఏసయ్యా నీకు వేలాది వందనాలు తండ్రి కోట్లాది కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి అవును ప్రభ నాయన మమ్మల్ని పరిశుద్ధ పరచడానికే ప్రభా ఈ లోకంలో నాయన వదకుతేబడిన గుర్రెపల్వలే నీ రక్తాన్ని చిందించి మమ్మల్ని విమోచించినావు మా అపరాధములను క్షమించినావు ప్రభ మా పిలుపుని మేము మర్చిపోవద్దు ప్రభా మా పరిశుద్ధతను మేము నాయనా తండి అంతము వరకు నీ రాకడ వరకు నాయనా ఎలాంటి నింద లేకుండా నిష్కలంకం లేకుండా మా యొక్క తెల్లని వస్త్రములు మా యొక్క పరిశుద్ధతమైన జీవితానికి ఏ మచ్చ ఏ మురికి దినదినము నీ యొక్క వాక్యం అనే ఉదక మా యొక్క మురికిని మేము వదికి వది నీ వాక్యమే నీ పాపాల్లో క్షమాపణ ఒకసారి వచ్చింది కానీ ఇప్పుడు నీ వాక్యంలోనే శుద్ధీకరణ జరుగుతుంది ప్రభా కాబట్టి ప్రభా నాయన నీ వాక్యాన్ని మేము ప్రవచించాలా అన్ని లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలించాలా వాటిలో ఏదైనా మీ పట్ల మాకు దూరం అయ్యేది ఉంటే వాటిని మేము సరిచేసుకొని పరిశుద్ధత కలిగి జీవించి నాయన నీ రాకడ వరకు మేము సిద్ధపడాలా నీ రాకడికి అనేకులను సిద్ధపరిచేలాగా మీరే గొప్ప కార్యం జరిగించండి ఏ విషయంలో తప్పిపోయినాము మాట విషయంలో తప్పిపోయినాము క్రియ విషయంలో తప్పిపోయినాము చూపులు తలంపులు నడవడిక ఏ విషయంలో తప్పిపోయినాము ఈ రోజు దేనిని చూసి నిన్ను మేమే తప్పిపోయినాము ప్రభా తండ్రి ఈ దినం దానిని విడిచిపెట్టి నీళ్ళు వెంబడించాలా ప్రభా కాబట్టి మా యొక్క హృదయము ఎప్పుడు మీతోనే ఉండాలా నీ వాక్యమే మా హృదయమంతా నిండి పొంగి పొర్లాలా ప్రభ నీ వాక్యము మా హృదయంలో నిండి పొర్లి పొర్లుతేనే కానీ మేము అభివృద్ధి పొందలేం ప్రభ మేము ఫలించని ఫలించే చెట్టులాగా అవగాలం ప్రభా నీ వాక్యమే మా హృదయంలో నిండి పొరలలేకపోతే మేము మూడిబారిన జీవితాలు ప్రభా ఇవి చిగురింప కానీ అట్లా చూసి చూసి దాని యజమానుడు దాని కొట్టి పడేస్తాడని చెప్తున్నాడు ప్రభా ఆ యజమానుడి నీవే కాబట్టి మేము ఫలించేలాగనా ఫలాలు ఇచ్చేలాగనా మమ్మల్ని మీరు అభివృద్ధి పరచమని రాకడ కాలంలో మమ్మల్ని ఆయన స్థిరంగా ముందుకు పోయేలాగనా ఎలాంటి మోసపోచే ఆత్మలకు చిక్కకుండా మమ్మల్ని ఎల్లా వెళ్ళాలని వాక్యంధారా నువ్వు మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ సిస్టర్స్ కి నా హృదయపూర్వక వందనాలు చెప్తూ నా జరేడైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ్రదర్ వినిపిస్తుందన్న వాయిస్ మా చర్చిలో పక్కకు ఒక బాబు పుట్టాడు బ్రదర్ ఆ బాబుకు లంగ్స్ ప్రాబ్లం ఉండి వెంటిలేటర్ పైన పెడుతున్నారు ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోతున్నాయన్నమాట ఆ బాబు కోసం ప్రే చేయండి బ్రదర్ ఇంకొకటి మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళేసి వచ్చాను బ్రదర్ సాటర్డే ఒకవేళ దేవుంచితమైన జాబ్ నాకు వచ్చేలాగా ప్రేయర్ చేయండి బ్రదర్ తప్పకుండా స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడానికి వందాలేసయ్యా అబ్రహం విశాఖ యాకోబుల గొప్పదేవ కృపా సత్య సంప్రద జీవు గల తండ్రి నీకే వందాలేసయ్య ఈ గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా సజీలకులో ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానిష్టకు మీ సందిలో గడిపే సమయాన్ని మీరు మాకు తండ్రి నీకే వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలనైనా నీకే స్థుతులు స్తోతలు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగు నాక హలుయ్య నా ప్రభు నా తండ్రి నీకే వందా యేసు ప్రభ ఒక చిన్న బాబు గురించి మేము ప్రార్థాం దేవా యేసు ప్రవణ తండ్రి అప్పుడే ఎక్కడ ఉందో హాస్పిటల్ ఉంది ప్రభావ ఆక్సిజన్ లెవెల్ సంపూర్ణంగా నార్మల్ పొజిషన్కి రావాలా యేసు క్రీస్తు ఆక్రమిస్తున్నా ఆ లెవెల్ సంపూర్ణంగా ప్రభావ రెస్టర్ కావాలా ప్రభావ ప్రతి అనారోగ్యాన్ని ఏ సుక్రీస్తానో గద్దిస్తుంది ఇప్పుడు విడిచిపెట్టుకోమని కాజ్ఞపిస్తున్నా ఓ ప్రభావ ఒక అనారోగ్యం ఎత్తున సెల్స్ ని గద్దిస్తాను వేస్తున్నాను ఇప్పుడు విడిచిపెట్టుకోమని దేవా ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థ దయచేయండి ఆక్సిజన్ సంపూర్ణంగా అందులాగా మీరు సహాయపడి మీ కృపతో నింపండి బలపరచండి ఒక వాళ్ళ మమ్మీని తాకండి ప్రవ సిస్తారు మీరు బలపచ్చి రక్షణ మార్గం దయచేయండి ప్రవ నాయన విశ్వాసంలో కుటుంబాన్ని నడిపించండి మీ కొరకు శాసన పెట్టుకోండి ఆ బిడ్డ భవిష్యత్తు మీదించి గొప్ప సేవకులు మీరు చేయండి ప్రభ మీరే కంచేసి కాచి కాపాడండి ప్రభావ మీరే స్వస్థపచ్చే దేవుడు ప్రవ్వ మీ వాక్కు పంపబియడం సంపూర్ణంగా హీలింగ్ అనుగ్రహించి మీ కొరకు సాక్షిని పెట్టుకోమని ప్రాదిష్టమైన సిస్టర్ ముట్టని తాకండి బలపర్చని ప్రభావ ఇంటర్వ్యూలో ప్రభావ మీ తోడున్న ప్రభావ ఓ దేవ పతి ఆటంకాలను ఏ గద్దిస్తున్నాను హాలి దేవ బ్రదర్ కు సిస్టర్ మీ సహాయపడండి భూదేవ ఈశ్వ్రభ మంచి శాలరీ అనుగ్రహించండి మీకొరకు సాక్షిని పెట్టుకోండి నూతనంగా అభిషేకించండి విశ్వాసం నడిపించి సేవలు అభిషేకించి వాడుకోండి తన కుటుంబంలో ప్రభావ శాంతి సమాధానం ఇచ్చేయండి తన భర్తను సమాధానం ఇచ్చేసి కుటుంబంతో ప్రభ నేను కలిసి నేను శృతించి నేను సేవ చేసే గొప్ప దేవానికి వందాలిసయ్యా నా దేవ నా ప్రభావ కింద ప్రభావ మీరు మా అతను మాట్లాడిన ప్రభావానికి వందాలిసయ్యా బహు జాగ్రత్తగా ఉండాలి ప్రతి దశలో ప్రభావ పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాల ప్రభ నైనా మా పిలుపు మా ఏర్పాటు మీరు నిత్యం జస్ట్కు మరీ జాగ్రత్త పడాలా ఈ చివరి కాలంలో బహు కాలంలో మేము ఉంటున్నాం ప్రవా అనేకల ప్రేమ చల్లారిపోద్దని మీరు మీరు చెప్పినారు ప్రావా కాబట్టి మేము ప్రతి దశలో ప్రభావ మేము జాగ్రత్తగా మెలుకోగలిగి మేము జీవించాలా ఎందుకంటే ఆ దినం అకస్మాత్తుగా ఉరి వచ్చంటే మే మీద రాకుండా మీరు మెలుకోగలిగి ప్రార్థించమన్నారు ఆ రీతిగా ప్రభా అనేక పర్యాల నుంచి మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ అనేకేం వందాలిసయ్య ఈ చివరి కాలంలో ప్రభ నా తండ్రి అనేకులకు ప్రభావ మీ రక్షణ సువార్త మేము ఈ లోకంలో ఎంతో మంది మీ వాక్యను ప్రకటించాలా ప్రతి ఒక్కరు ప్రభనైనా మీ కృపలోకి మీరు నడిపించాలా ఓ ప్రభావ మీ ప్రేమను మేము చూపించాలా మనుషులకు నైనా ఆ కలువరిశీల్లో మీరు ఎంతగానో ప్రేమించినారు మమ్మల్ని మీ ప్రేమ నాయన మమ్మల్ని జయించింది ప్రభా మీ ప్రేమతోనే ప్రభావ ఇస్త ప్రభ ఆ పరలోకం లోకానికి దిగొచ్చినారు ప్రభా మమ్మల్ని ప్రేమించినైనా తండ్రి మీరు మమ్మల్ని ఏర్పరచుకోలేదు ప్రభావ నా తను వేస్తే ప్రభు మేము మిమ్మల్ని ఏర్పరచుకోలేదు ప్రభావ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నైనా గొప్ప దేవానికి వంద ఎంత గొప్ప దేవుడు వేస్తే వంద మీరు మా దగ్గరికి వచ్చినారు ప్రభా ఎంత జాలీగా దేవుడు వేస్తే ప్రభావ మీ ప్రేమను మనుషులకు మీరు చూపించాలా ప్రభా అయినా నా తండ్రి మీరు అక్కడ తొలగి ఉంది ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు మీరు కాలం బహు త్వర కొంచమే ఉంది ప్రభావ సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ మా పనులు త్వర త్వరగా ముగించుకొని మేము ముందుకు పోవాలని సహాయపడండి మీ చిత్తానుసరి నడిపించాలని సహాయపడని ప్రభ అయినా మీ ఆత్మ ప్రేరేపణితం నడిపించండి పరిశుభాత్మ నడి ధైర్యం ప్రాదిష్టమైన మీ యొక్క అధికారమైన మీకు సమర్థమైన వాక్కును ప్రభావ మేము కలిగి అనేకలు మీకు ప్రకటించాలా అది మీరు అక్కడ చూపించారు మా విధానం ప్రభావ నీకు వందాలి సయ్యా ప్రతి దశలో ప్రభావ మీ విధేత కలిగి మేము ముందుకు పోవాలా తండ్రి మీరే మాకు సాయపడమని ప్రాదిష్టమైన వాక్యంధర మీరు మమ్మల్ని మాట్లాడడం నీకు వందాలు ఇస్తాయి నీకే స్థులు శోతాలు అర్పించుకోవడమైనా గొప్ప దేవ చెప్పిన బ్రదర్ కూడా మీరు దీవించి ఆశ్రదించండి నూతనమైన అభిషేకం దయచేయండి పర్లో గొప్ప నింపి ప్రవ నైనా మీ ప్రేమాత్మతో నింపని నూతన అభిషేకం దయచేయండి ప్రతి మీ కొరకు శాసన పెట్టుకోండి తన సేవ పరిచర్ మీరు ఆశ్రవదించండి కుటుంబంలో శాంతి సంబంధం ఇచ్చేసి మీ కొరకు శాసన పెట్టుకు ఉద్యోగ స్థలం మీరు తోడు కేబీ ప్యాంక్ గ్రూప్లో ప్రతి ప్రదర్శిస్తాను అందరం మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించే ప్రభావ మీ కొరకు సాక్షన్లు పెట్టుకొని అయినా భయం శ్రమలు కాంటున్నాం ప్రభావ నైనా ఇస్త ఈ శ్రమంలో ఎవరు కూడా ప్రభావ పడిపోకుండా ఓ ప్రభాన్ని చెల్లించుకున్న ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభావ ఏ మేము పిలవబడ్డం పిలుపుకి తగినట్లు మేము అందరం జీవించేలాగానే సహాయపడండి గొప్పదే పది శివజీతం ఆశ్రయించండి ముందుకు పోలాగిన సహాయపడమని ప్రాదిష్టమైన చంద్రశేఖర ముట్టండి ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం దేయండి మీ పర్లో ఒక ఇంకా నింపండి ప్రభావ అన్న ఇంకా ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరండి ప్రభావ నా దేవ ఇస్తు ప్రభావ తన సీలింగ్ అంశం ప్రభావ మరోసారి మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు నేను గొప్పదేవ నా తన్ని ఈ సీలింగ్ టైంలో ప్రభావ ఎంతో మందిని ప్రభావం మీ చెంత తీసుకొని రావాలా ప్రభావ నా తన్ని ఇస్తూ ప్రభావ తనని బిడ్డలుగా తయారు చేయండి ఎన్నో విషయాలు మీరు మాకు నేను అనేక పర్యాల నుంచి దాన్ని బట్టి నీకు వందా చేస్తున్నాం ప్రభావ అన్న చుట్టూ అగ్నికంచి వేయండి ప్రభావ చేసే పతి పని వాటి అంతట్లో మీరు సహాయకులు నడిపించండి ప్రభావ నేను ఆఫీసులో రాకపోకలు మీరు తోడున్నాను ప్రభావ నా తన్ని నా దేవ శిశర్ మీరు తాకని మంచి ఆరిగిన దచ్చండి పర్లోకిపు జ్ఞానం చేత నింపండి ప్రభావ ప్రతి చోట మీ కొరకు సాక్షిని పెట్టుకుని నూతన అభిషేకం దయించండి ప్రభావ ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బిడ్డలు చుట్టూ మీకు కంచివేయండి మీ తూతల కాపుతలు అనుగరించండి ప్రభావ మీ పర్లోకిపు జ్ఞానం చెత్త నింపండి ఆ బిడ్డల భవిష్యత్తు మీరు దీవించే గొప్ప సేవకులుగా మీరు తయారు చేయండి ఉన్నత స్థితుల చదువులో మీరు బ్లెస్సింగ్ అనుగరించండి ప్రభావ నా తన ఈశ్వరు ప్రభావ నీకే వందని చెల్లిస్తున్నాను కుటుంబం ప్రభ అదములు అందరూ ప్రభావ సత్యంలోకి మీరే సహాయపడమని ప్రార్థమైన మీరే గొప్ప అద్భుతాల ఆశీర్కాలు జరిగించండి మీ సముచితమైన జ్ఞానం చే తనని నింపి ప్రభావ ఇంకా అనేక ప్రభా విషయాలు మాకు బయలుపరచేలా సాయపడడం మరియు విశేషంగా ప్రభావ బహు జాగ్రత్తగా మేము జీవించేలాగా మేమందరూ మీరే సహాయపడడం ప్రాధిష్టమైన నా తన్ని ఈ చివరి కాలంలో ప్రభు ఎవరు కూడా ప్రభావ నా ఈ బోధల నుంచి సత్యం నుంచి తొలగిపోకుండా పత్కరు మీరు స్థిరపరచండి ప్రభ నైనా ఏస్తూ ప్రభు ఎంత భయంకరమైన కాలం ప్రభావ సాధ్యమైతే ఏర్పరచవాడిని సైతం వాడు పాడేస్తాడు కాబట్టి ప్రభావ సాధ్యం ప్రభ ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మేము వాడికి అవకాశం ఇచ్చినప్పుడు వాడికి సాధ్యమవుతుంది ప్రభావ కాబట్టి మేము ఎప్పుడూ అవకాశం ఇవ్వకుండా ఓ ప్రభావ మేము వినిన సంగతులు ప్రభావ గట్టిగా పట్టుకొని బహు జాగ్రత్తగా జీవించాలా అనేకులు ప్రభు ఈ సత్యాన్ని మేము ప్రకటించాలా అలాంటి సేవా జీతవులకు మిమ్మల్ని అందరూ నడిపించమని ప్రాదిష్టమైన గొప్ప దేవ నీకు వందాలిసయ మీరు అక్కడ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలా నీకు అలాంటి సేవలో మీరు నడిపించండి సకృతి పేరుగా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ బిడ్డ మీ కృప చూపించండి ప్రభావ మీ కనికరం చూపించమని ప్రాదిస్తాను కుటుంబంలో అందరినీ మీరు ఆశ్రవదించండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రజలకు ప్రతి శోధన చేసే కొట్టివేండి ప్రభావ ఆ బిడ్డ చుట్టానికి కంచి వెంట ప్రభావ నూతన అభిషేకం దయచేయండి పర్లోక జ్ఞానాన్ని గురించి మీ కొరకు శాసన పెట్టుకొని ఆ ప్రాంతంలో బహు బలంగా మీ సేవలో వాడుకోండి కానీ కుటుంబం మీరు ఆశ్రయించండి మమ్మీ డాడీకు రక్ష్యం నడిపించండి వాళ్ళ భార్య మీరు బలపచ్చని స్థిరపచ్చని గర్వఫలం మీరు బహుమానం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఆమెకి గర్వఫలం కలుగును కాక అలగయ్య నా తండ్రి మీరే కార్యం జరిగించండి విశ్వాసంలో బలపరచండి వాళ్ళ విశ్వాసానికి వృద్ధి చేయండి ప్రతి శ్రమల నుంచి విజయం దయచేసి మీ కొరకు శాస్త్రం పెట్టుకోవడానికి ఆదిష్టమైన గొప్ప దేవ ఈ దినమంతా మీరు మాకు సాయ నడిపించి సురక్షితమైన ఇండ్లకు చేర్చండి ప్రభావ గొప్ప దేవనతాన్ని మా చూపుల్లో మా తలంపులు మా నడువల్లో సమస్త ప్రవర్తనలు ప్రభ మేము పరిశుద్ధంగా జీవించాలా అని దశలో మా స్థానంలో ప్రభ మీరుంటే ఎట్లా చేస్తారో అట్లా మేము చేయాలనా అలాంటి ఆత్మ ప్రేరేపణ చేస్తా మీ ఆత్మ ధర నడిపించండి మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధి నడిపించి ప్రతి మీ కొరకు మమ్మల్ని అందరినీ సాహసం పెట్టుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థించుతున్నాం తండ్రి గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడే సురక్షితంగా ఇక సాయంత్రం మధ్యాహ్న కాలంలో ప్రభావ నేను మాకు సైకిల్ గురించి నడిపించే మీకు ఎంత వందని ప్రభావా ఇక సాయంత్రం వరకు మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తల్లి ప్రతి విషయంలో తిమ్మల్ని మీకు అంగీకారంగా మేము ఉండేలాగా మమ్మల్ని సిద్ధపరచుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావా ప్రతి ప్రార్థనాశం మీ సరిగి తీసుకొస్తున్న కదా మిమ్మల్ని కెట్లా ప్రతి ప్రార్థనాశం ఈ ప్రార్థిస్తున్నాం చిన్న బాబు గురించి ప్రార్థిస్తున్నది తల్లి లేకపోతే తను మళ్ళీ బ్రత్లస్ లెస్ నుంచి బిడ్డకి సముకుందని ఎప్పుడైతే ప్రకటిస్తున్నాం హీలింగ్ దయచండి ప్రభావ అయితే లంగ్స్ తనమని టాయిలెట్ కావాలా ప్రభావ స్వస్థత రావాలనైనా అతను ఫ్రీగా ఊపిరి పీల్చుకోవాల ప్రభావ మీరేం అయిన గొప్ప సాక్ష్యాలు లేవనెత్తండి కుటుంబంలో సాక్ష్యం నిలబెట్టుకోమని నడిపిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ ఎవరి వరకైతే ఉద్యోగాలు లేవో వారికి అందరికీ ఉద్యోగాలు తెచ్చండి మర్సీ సిస్టర్కి వచ్చి మేము ప్రార్థిస్తున్నా మంచి ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఆటంకాన్ని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబంలో శాంతిశాంతండి రెస్టారేషన్ అనుగ్రహించండి శ్రించండి వారి హృదయవాంచం తీర్చండి ఉద్యోగస్తుల కుటుంబాలలో శాంతి స్థానం తీర్చండి ఐక్యత కలిగి ఉండేలాగా సాయపడండి మమ్మల్ని అందరినీ మీరు ఆక్రమశితపరచుకోమని ఏస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థించను మనోజ్ శుభం విశు ప్రభాణ ఆదివాని శుభ్రాహ్మసాగురువానికి శ్రతం ఆదివానికి శ్రోతం చేశాం ప్రభావ ఆదివానికి స్వతం ఈ దినమంతా సాయం చేసాం నడిపించాను నీకే స్వత్రాలు నీకే గంధాయమణ ఆదీవానికి శ్రోతం చేసాం ప్రభా మన తని వాక్యంద్రం మాట్లాడి విశ్వ ప్రభాని అలలీయ మా జీతం సరిగ్గా చేయండి మా ప్రభుత్వం మీద అధికారం మీకు ఒప్పుకోవాలి సుప్రభ అల్లడి గల సేవ చేసి సాధించని పది ఆటగా తీసి ఈ శ్రమకాలంలో ఈ సుప్రభ అలడి జయంతానికి శక్తి తెచ్చిన వాక్యం సాధించని ప్రాతి జీతం తెచ్చి వానికి శుతం విషయానికి వందలు గొప్ప జనం కనికరించని ఆత్మ తెలియని రక్షణ నడిపించండి నాదివానికి శుతం అలయ్య వాల్బి సరస్వతం రావాలి సుప్రభ నాదివని కరీం చేయని మెరిసి మట్టి పలు జ్ఞానం సరస్వతం రావాలా పరిశుధాదం కాదు సేవ చేసి సాధించండి నా దీవానికి చేస్తాం ఆ బాబుల ప్రభావ ఏం ప్రభావం ఉంది ప్రభావ పూర్తిగా స్వచ్ఛపరిచి అగ్నికరించండి మీ జూతలు కాపడా దానిలో విజయం తెచ్చని జాబ్ల విజయం తెచ్చని నా దీవానికి స్వతం చేస్తాం మీరు అక్కడ బాగుక సమీపం ముట్టి తాకి స్వచ్ఛపరిచి విడిపించి రక్షణ నడిపించి స్వార్థ అందించండి నా దీవానికి శ్రతం నా ప్రభా కే ముట్లను తాకండి వాళ్ళు జ్ఞానం తెచ్చని ఆలోచన తెచ్చని కుటుంబంలో నెమ్మది శాంతి చేయని చిన్న పెద్దలతో మన సేవ చేసి సాధించని నా ప్రభాని కొన్ని అన్న ముట్టని తాకని ఆరోగ్యం దై బలం దా ఇంకా సత్యాన్ని చూపించండి శిశ్వగర్ ముట్టని తాకండి నాదే ఆ కమి ముట్టి బిలవంగా సేవలు వాడుకొని ఇంకా సత్యాన్ని చూపించని పరిశుద్ధాత్మ నింపండి జీవించి ఆశీర్వాద జీవించి బలం అని వాడుకొని అగ్నికరించని దృష్టిని తప్పించండి నా దీవానికి శుతం అన్న బంధువులు ఉన్న వాళ్ళు తాకలి ముట్టని మదీ ప్రేమ ఆసక్తి నిలబెట్టుకొని నడిపించని వాళ్ళ నా దీవానికి ఆ చక్రపతి ముట్టని తాకలి పరిశుధాత్మ విషయంలో జ్ఞానంతో నింపి ఆ ప్రాంతం కలిసి తన భార్య మొట్టి తాకి సేవ చేసి సాయం సంతాన కలిగించి నా కుటుంబంతో మార్చుకుని రక్షించుకుని నా దివ ఈ దినంతా సాయం చేసి నడిపించింది నాకు బాగు సమీపం అలలియ నీ సేవ చేసి సాయం చేయండి ఇంకా ప్రభా లో నడిపించి అలలియ మీరు ఆకలి మాకు సిద్ధపరచుకునిస్తున్న ప్రసమీన్ ప్రేమగల మా పరిలోకం రియేసాయా నాయన రక్షక మేము మధ్యాహ్నం అందు కూడుకొని ప్రే చేయడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనంలో స్తోత్రం రియేస ప్రభా నాయన రక్షక మేము మా గృహాలను ఇసుక మీద కాకుండా బండాన్ని పునాది మీద కట్టుకొని ప్రభ మే మిమ్మల్లను వెంబడించే క్రీస్తు రాయబారులుగా ఉండులాగున అనుగ్రహించండి ఏసయా ప్రభ ఈ గ్రూప్ సభ్యులను కాపాడండి ఏసయా ప్రభా నాయన రక్షక మనిషి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండియా అలాగే ఏసయ చిన్న బాబు కోసం ప్రే చేస్తున్నానేసా సాచురేషన్ లెవెల్స్ అయితే పడిపోతున్నాయి ఏసాయా వారి పేరెంట్స్ ఎంతో దుఃఖంగా ఉన్నారు ఏసయ్యా ప్లీజ్ దేవా వారికి సంతోషాన్ని అనుగ్రహించండియా బాబు లంగ్స్ ని మీరే రీస్టోర్ చేయండి ఏసయా ప్రభా నాయన రక్షక ఆ తప్పు జరిగిందో కానీ తెలియదు ఏసయ కానీ బాబు డే వన్ నుంచి వెంటిలేటర్ లోనే ఉంటున్నాడేసయ ప్లీజ్ దేవా మీ చిత్త అనుసారంగా బాబుని బ్రతికించండి వేసాయ ఏసయా నాయన రక్షక నా గురించి ప్రే చేస్తున్నాను వేసయ అక్కడ నేనైతే ఇంటర్వ్యూ ఇచ్చి ఉన్నానే ప్రభా ఒకవేళ మీ చిత్తంలో ఉండే ఆ నాకు మంచి గ్రోత్ ఉంటే నాకు ఆ జాబ్ ని మీరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నాను సయా ఇంకా అనాథల కోసం పేదల కోసం విధవరాల కోసం ప్రే చేస్తున్నాం విసా నిరుద్యోగుల కోసం ప్రే చేస్తున్నాం విసా వారికి మంచి జాబ్ ని అనుగ్రహించండి సయ అందరినీ మీరే కాచి కాపాడి దించి ఆశ్రవదిస్తారని విశ్వసిస్తూ ప్రభ ఈ కోవిడ్ కేసెస్ ని కూడా తగ్గించి వేయండి సయా ప్రభా నాయన రచక వేరియంట్స్ న్యూటన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టిపారండి ఈ రోజు అయితే ఒక అంకుల్ కి పాజిటివ్ వచ్చింది ఏసయా నెల్లూరులో ఆ అంకుల్ని కూడా కాపాడి దీనించి ఆశీర్వదించండియా డాక్టర్స్ కి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండిసయా బ్రహ్వా నాయన రక్షక మేమందరం మిమ్మల్ని కలిసించుకునే ఇంకొక రోజుని ఆయుష్యును ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తే ఈ కొద్దిన్న పంలో క్రీస్త వేసునామా పెద్ద పాపను పుణ్యంగా వేడిపించిన దేవా ఆమెన్ నీకు వంతనాలు తండ్రి ప్రభా తండ్రి నీకు వేలాది వంతనాలు ప్రభా ఇదిగో ప్రభా యొక్క చిన్న బాలుడి ప్రభా వెంటిలేటర్ మీద ఉంటుండగా ప్రభాయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి నాయన యొక్క బాలుడికి ప్రభా నీ యొక్క జీవం వెళ్ళి నాయన తండ్రి సంపూర్ణ స్వస్థత కలగాల ప్రభా కాబ అలాగే ప్రభా తగ్గి వాళ్ళ అమ్మగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కుటుంబ సభ్యులందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరినీ మీరే ధైర్యపరచండి బలపరచండి మీరే వాళ్ళకి తోడుండండి ప్రభా నాయన అలాగే మీరు శ్రీ సిస్టర్ ప్రభా నాయన ఏదైతే ఆ ఉద్యోగ ప్రయత్నంకి వెళ్ళిందో ప్రభా ఆయన మీ చిత్త ప్రకారమే ప్రభా జీవితంలో నాయన ఏస్తు పరిశుద్ధ నామంలో అది మీ చిత్తమైతే ఆ ఉద్యోగం ఆమెకి జరుగునుగాక ప్రభా అలాగే ఎవరైతే ఆ నెల్లూరులో కోవిడ్ తో పాజిటివ్ వచ్చిందో ఆ బ్రదర్ కూడా మీరు ముట్టి తాకే స్వస్థపరిచి ఆయనకు కూడా నాయన రక్షణ మార్గంలోకి నడిపించి ప్రభ నాయన మీరే స్వస్థపరచమని నజరేడైన ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మన ప్రభేసు కృప సమాధం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన్ రిజల్ <Gülüyor> బాగు <Gülüyor> <Gülüyor> <Gülüyor>